అంతటి దైవము అటుగా చెంత నిన్ను కూర్చినదే ఘనము వెరవున పంచమవేదసారములు చిరుల నిను నుతించిన నతులు సరవితోడి బహుశాస్త్ర సంతతులు నిరతి చెప్పెడివి నీకథలు పొంగు పైడియగు గురుమంత్రంబులు సంగడి వైష్ణవసంభాషణులు నింగికి భూమికి నిజపురాణములు సంగతిగల నీ సంకీర్తనలు పూనినన్విధుల మహోపనిషత్తులు నానాగతి నీ నామములు మి శ్రీవేంకటేశ్ఞానార్థములు మిము చదువు చదువులు